దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు సాయంకాల సమయంలో మరి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి చెల్లిస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు మనల్ని ప్రేమించి మరి మనలను సజీవ లెక్కలో ఉంచి మరి ఇటు సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి సాయంకాలం సమయంలో మరి మరి యొక్క స్కైప్ ప్రోగ్రాంలో మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించేవారిగా ఉండాలా ఆయన నామాన్ని మాత్రమే మనము గణపరిచేవారిగా ఉండాలా ఆ మహిమ దేవునికే పోవాలి కానీ మనుషులకు కాదు అది గ్రహించి మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని మరి దేవుని పేరిట మరి నేను కోరుతున్నాను మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనము స్టార్ట్ చేసుకుందాము మరి మొదట నేను ప్రార్థిస్తాను స్టార్టింగ్ ప్లేరు స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా ఆయా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసు క్రీస్తు నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు దౌరవర్ణుడా రత్నవర్ణుడా పదివేలు అతి సుందరుడా కాంక్షణీయుడా నీకు స్తోత్రము ప్రభువ మి పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ఏసయ సమీపించరాని తేజస్సులు వశీంచు అమరుడా మీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు నా తండ్రి నాయన నువ్వే రాజువు రక్షకుడు మా కాపరివి ఇమానియలు దేవుడా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాము నాయన సర్వాధికారి సర్వ సృష్టికర్త మీ కృతజ్ఞతల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో ప్రభువ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నాయన నీకు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మరి ఈ లోకంలో నాయన మేము నా తండ్రి మనుషులను నమ్ముకోవట్లేదు నా తండ్రి యహోవాను ఆశ్రయించటం మేలు అంటున్నాం నాయన మేము రాజులను నమ్ముకోవట్లేదు నాయన నీ మీద ఆధారపడి నేను స్తుతించి గనపరిచేవారిగా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము నాయన ప్రభు సాయంకాల సమయంలో నా తండ్రి మరి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రభు మరి ప్రార్థనకు జవాబు దయచేయండి నా తండ్రి పాటల ధర మైమ పొందండి మాట్లాడండి ప్రభువ మీ కృపుల భద్రపరచుమని మీ వాకులనుకు వినిపించమని కృతజ్ఞతలు అర్పిస్తూ ఏసుక్రీస్తున్నాం తండ్రి ఆమె వందనాలు ఏసు పాట పాడతారా ఆ బెదర్ కనీసం బెదర్ పాడుతున్నా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలో నా వేదనలో నా కష్టాలలో నా నష్టాలలో నా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు గాడంధకారములో సంచినా కన్నీటి లోయలలో మునిగి తేలినా గాడంధకారములో సంచరించినా కన్నీటిలోయలలో మునిగి తేలినా కరుణలే నిలోకము కాదన్నను కరుణలే నిలోకము కాదన్నను కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ెహో సన్నిధిలో నివసి నూ శిరకాలయనతో సంతసి ఏ వ సన్నిధిలో నివసిన్ూ శిరకాలయనతో మధుర క్షేమములే నా వెంటనుండును కృపా మధుర క్షేమములే నా వెంటనుండును బ్రతుకు కాలమంతయు హర్షింతును ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలో నా నష్టాలలో నా వేదనలో నా శోధనలో నా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడూ ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు హలోయూదర్ థ్యాంక్ యూ ఇంకా మీరు మాకు ఎంతో ఉండాలంటే సాయంత్రం సమయం ప్రభావం మొత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక మన కలిసిపోతున్నా తర్వాత మంచిగా అది కొద్దిగా జీవాన్ని స్వీకరించిన ఖర్చులను ప్రార్థిస్తుంటే ఇంకొక ఇంకొక విషయాల తర్వాత మరణాన్ని కానీ ఇంకొక వార్తలు జీవాన్ని ఆగిస్తుంది తండ్రి స్వచ్ఛత జీవితం చివరి దశ చివరి మొత్తం మాట్లాడండి మొత్తం సహాయ చేయండి ప్రతి దశలో జోడించాలి జీవించాలి చూపించాలి మమ్మీ చూపించడానికి నుంచి మనము చేస్తాను అంశం గురించి మనం చెబుతానం నా వాయిస్ క్లియర్ లేదన్న సార్ వాయిస్ క్లియర్ లేదన్న అది నలిగినట్టు వస్తుంది కొంచెం ఒకసారి చెక్ చేసుకున్నాను క్లారిటీ లేదు వినిపిస్తుందా క్లియర్ గా ఇప్పుడు ఓకే అన్న ఇప్పుడు క్లియర్ ఉందన్న ఓకే నాజీరు చేపడ్డ జీవితం అన్న అంశం గురించి కొంత కాలం నుంచి మనం ధ్యానిస్తా ఉన్నాము లాంగ్ గ్యాప్ వచ్చింది నాజీరు చేపడ్డ జీవితానికి సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు మనకి జ్ఞాపకం చేపడుతున్న మొట్టమొదటి వాక్యం ఎవరికన్నా జ్ఞాపకం కల మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనం ఇవన్నీ మనకి నోటి మీద ఉండాలి ఎందుకంటే చాలా కాలం నుంచి మనం వీటిని ధ్యానిస్తా కాబట్టి లేదంటే ఆచారబద్ధంగా జీవిస్తున్నట్లే ధ్యానించిన వాక్యాలని మనము బహుగా వాటిని మనకు యుద్ధంతో భద్రపరచుకోకపోవటం మటుకు ఆ కొంతకాలండి అవి మాయమైపోతాయి అవి మాయమైపోయినాయి విశ్వాసంలో సన్నగిలినట్లే మనం కాబట్టి నాజీర్ చేపడ్డ జీవితానికి సంబంధించిన బోర్ అని మనం ఆరంభించుకున్నప్పుడు దాని కీవర్స్ లేక రూట్ వర్స్ అంతం కదా రూట్ బైబుల్ స్టడీ బైబుల్ వర్స్ ఏదంటే మొదటి దిన వృత్తాంతంలో అధ్యాయము ఐదవ వచనపు చివరి మొదటి మొదటి దిన అధ్యాయము ఐదవ వచనంలో ఈ దినము నా యహోవాకు ప్రతిష్ఠితముగా మనహపూర్వకంగా ఇచ్చే వారు ఎవరైనా మీలో ఉన్నారా కాబట్టి సరే సమస్తాన్ని మనం సమర్పించుకుంటాం అతనికి ప్రాణకాల రూపకంగా ఏదో విధానంగా మన సమయాన్ని ఆ బహు వెలువదల వాటిని అన్నిటి సమర్పించుకుంటా అంటాం దాన్ని ప్రతిష్ఠిత దినంటాం కదా అప్పుడు ఐదవ ఇరవై తొమ్మిది అధ్యాయం ఐదవ భాగపు చివరి వస్త్రం విధిస్తున్నాం మనము దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము భాగంలో ఆ ఇచ్చి వారు ఎవరైనా మీలో ఉన్నారా అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇంగ్లీష్ బైబుల్లో ఒక రీతిగా ఉంది తెలుగు బైబుల్ ఒక రీతిగా ఉంది కొంతకాలం కిందట చూపించిన ఈ వచనాలలో యహో ప్రతిష్ఠితక ప్రతిష్ఠితంగా మనపూర్వంగా ఇచ్చి ఎవరు ఎవరైనా మీలో ఉన్నారా దీన్ని మనము ఇంగ్లీష్ లో చూస్తున్నాం ఒకసారి చూడండి ఎవరికైనా ఇంగ్లీష్ బైబుల్ కూడా చదవచ్చు third aither vachanam lo english lo telugu lanta teda the gold for things of gold and the silver for things of silver and for all manner of work to be made by the hands of artifiser pharisees and who then is willing to consecrate his service this day unto the lord kabati telugu bible ki english bible ki enta difference jodandi who then is willing to consecrate his service this day unto the lord the telugu lapi tarjuma chestunna nenu no? telugul em anpisthunna translation cheptundante kabatti ee roju prabhu ku tana sevanu arpinchadaniki siddhanga unna vaadu evaru bola search avatan chudandi translation no? కాబట్టి రోజు ప్రభుకు తన సేవను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నవారు ఉన్నవాడు ఎవరు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టుంది ఉన్నవాడు ఎవరు కానీ తెలుగు బైబుల్లో చూస్తే మటుకు ఆ రీతిగా లేదు చూడండి తెలుగు బైబుల్లో చదువుతున్నా నేను ఇప్పుడు ఈ దినమున యహోకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చివారు ఎవరైనా మీలో ఉన్నారా అంటే దేవుని సన్నిధికి కానుక తీసుకొచ్చి వారి గురించి మాట్లాడబడుతుంది మనోపూర్వకంగా దేవుని పూర్వం ఇచ్చివారు ఎవరైనా కానీ ఇంగ్లీష్ బైబుల్కి వచ్చేప్పటికీ మొత్తం డిఫరెంట్గా ఉంది అది వాక్యం కంప్లీట్ డిఫరెంట్గా ఉంది వాక్యం కాబట్టి ఈ నాజిరు చేయబడ్డ జీవితం బోధ తెలుగు సంఘాలనే లేదు ఎందుకంటే కొన్ని దగ్గర దగ్గర వంద సంవత్సరాల మీద అనుకోండి వంద సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు కూడా ఈ దినం యహోవ్ ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా అని ధ్యానిస్తా ఉన్నారు కానీ మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోవాలా లేదు ఆ వాక్యం ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ ఎంత డిఫరెన్స్ చూసినరా మీరు హూ దెన్ ఈ బిల్డింగ్ టు కాన్సెప్ట్ హిమ్ లో who then is willing to consecrate himself uh, this day to the lord ee translation ni kuda nenu telugulo tarjuma cheyaniki prayatnistha kjb translation julo telugulaku maarste kabatti ee roju ప్రభుకు తనను ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు చూస్తానగా కాబట్టి ఈ రోజు ప్రభుకు తన సేవను సిద్ధంగా ఉన్నవాడు ఎవరు అదొకటి రెండవ ట్రాన్స్లేషన్ కాబట్టి ఈరోజు ప్రభుకు తనను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు ఎంత మొదటి ట్రాన్స్లేషను అది కింగ్ జేమ్స్ కాదు ఆ ఈరోజు ప్రభువుకు తన సేవను అర్పించడానికి అంటే నీ సేవను అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా కాన్సెక్రేషన్ సంబంధించిన వాక్యం లేక నాజర్ చేపడ జీవితానికి వాక్యం కింగ్ జేమ్స్ వర్షం నుంచి తెలుగులకు తర్జుమా చేస్తే ఏమంటుంది అది కాబట్టి ఈరోజు ప్రభువుకు తనను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరు కాబట్టి తనను అంటే వ్యక్తిగతంగా నిన్ను నువ్వే అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా కాబట్టి మన వాక్యము ఇక్కడ నుంచి ఆరంభమైందన్నట్టు గతంలో చూసినప్పుడు అది ఏంటంటే నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నప్పుడు అంటే రక్షణ అనుభవం పొందుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని ఆయనకి సమర్పించుకుంటామో ఆ దినము నీ జీవితంలో నాజీరు చేయబడడం ఆరంభమవుతుంది కాబట్టి గతంలో మనం చాలా చూసినాము నాజీలు చేయబడ్డ రికార్డింగ్స్ మీరు ఇంటర్నెట్లో ఖచ్చితంగా వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు వినాల్సిందే ఎందుకంటే లైఫ్ లో ఇది ఒకటే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం దీని తర్వాత మీకు దొరకకపోవచ్చు ఈ వాక్యం ఇట్లా ఎవరు కూడా చెప్పేటట్లు నేను చూడలేదు ఇంటర్నెట్ లో ఎందుకంటే అవి వాళ్ళకు అనుగ్రహించబడలేదు అంటే మన మీద స్పెషల్ అని మన మీద గొప్పవాళ్ళం అని కానే కాదు ఒకటి ప్రయాస పడతాము కష్టపడతాము ఎక్కువ సమయం కడతాము అటు ఆటోమేటిక్గా చెప్పే కాలమే కాదు పేజెస్ పేజెస్ ప్రిపేర్ అయ్యి ఎన్నో గంటలు వాక్యాన్ని ధ్యానించి అంత పర్ఫెక్ట్గా చూస్తాం విశాఖపట్నం నుంచి ఒక కామెంట్ వచ్చింది నా ఈ మధ్య కేబిపిఎంలో మెసేజెస్ సరి ఉంటలేవు గనేసి నువ్వు అతను మాట్లాడింది డైరెక్ట్ ఫోన్లా ఒక వ్యక్తి నేను కూడా ఎప్పుడు చూడలే ఆ అయితే నేను చక్రవర్తికి ఇచ్చిన బ్రదర్ చక్రవర్తి నువ్వు నాతో పట్టణంలో కదా మీ ఆంధ్ర దగ్గర నుంచి వచ్చింది ఫోన్ కూడా మాట్లాడడానికి ఇచ్చిన అతను మాట్లాడినాక చెప్తాను ఏంటంటే ఒకప్పుడున్నంతగా ఆసక్తితో వినాలన్న తప్పన వస్తుంది అందుకే నేను అందులోంచి బయటకొచ్చేసాను అన్నాడు సరే తిరిగి రమ్మని మనం అట్లా డైరెక్ట్ అడగలేం కదా కొన్ని సెలెక్ట్గా విన్నాను మౌనంగా ప్రార్థన పూర్వకంగా దీన్ని ఎదుర్కోవాలా వాక్యాన్ని మనకి ఏంటంటే ఒక రెండు విషయాలు వాక్యంలో అభివృద్ధి పొందాలా కోసాన్ని కాపాడుకోవాలా మనం ఉంటుంది బహు భయంకరమైన దినవాలని మనకు తెలుసు ఎక్కడ చూసినా అలా జడి ఎక్కడ చూసినా అలా కలం అవి ఎప్పటి నుంచో చూస్తున్నావు కాదు కానీ వ్యక్తిగతంగా నీ జీవితం ప్రవచనాలు నెరవేరినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నేను అనేక సార్లు ఇది ప్రశ్నిస్తా ఉంటాను ముఖ్యమైన ప్రవచనం నెరవేరే టైంలో అడ్రస్ ఎక్కువ ఏంటది రక్షకుడు పుట్ట పుట్టే సమయం ఎవ్వడు గుర్తించేలే ఆయన పుట్టుకని కేవలం నాలుగు కుటుంబాలే గుర్తించినాయి హా అనే ప్రవృత్తిని సుమయోను దాని తర్వాత జక్రవేత్త ఎలియా ఎలిజబెత్ల కుటుంబం యోసేపు మరియాల కుటుంబం నాలుగే కుటుంబాలు గుర్తుపెట్టినాయి ఇంకా ఎవరు గుర్తుపెట్టలేదు ఆయన పుట్టుకనికి బయట నుంచి ఎక్కడో దేశపు జ్ఞానులు గుర్తుపెట్టినరు మళ్ళా గుర్తుపెట్టానుంచి సేదించారు పూజించారు ఇంగ్లీష్ లో వర్షిప్ పూజించారు ఇంగ్లీష్ లో అయితే దే వర్షిప్ డిమానుంది అంటే ఆయన దీనిని తెలుసుకున్నారు వాళ్ళు తూర్పు దేశాలు వాళ్ళకి ఎట్లా మేలు పరిచబడింది ఆశ్చర్యం నా జీరో కూడా అంటే వాళ్ళు ఎంత ప్రయాశాంతం వీటన్నిటిని ఎదుర్కొన్నారు అనేది నేను గ్రహిస్తున్నాను కాబట్టి నాజీలు చేపడ్డ జీవితము లో ముఖ్య మనం మొదటి వృత్తాంతంలో ఇరవై తొమ్మిదో ధ్యానం ఈ రోజు ఎవరు తమ జీవితాలన్నీ అతనికి సమర్పించుకోవడానికి వరకు సిద్ధంగా ఉన్నారు ఎవరన్నా చెప్పగలరా నేనున్నాను ప్రభు అని ఎవరు వెళ్తారు నేనున్నాను ప్రభు అని చెప్పవాళ్ళు ఎంతమందికి పరలోకం పోవాలని ఉందన్న ఆశ ఉందంటే అందరు చేతులు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఈ రాత్రి ఎంతమంది పోవాలనుకుంటున్నారంటే అందరు చేతులు దించేస్తారు అక్కడ తెలిసిపోతుంది విశ్వాసం లేదని అందుకే మన ప్రభు కూడా అన్నాడు మనుషులు మరి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసానికి కనుగొనునా అని ఎందుకన్నాడు ఎందుకన్నాడంటే మనుషులు ఇంకా శరీర వ్యామోహాలతోనే జీవిస్తూ అందుకు వాళ్ళు ప్రభుని చూడలేకపోతున్నారు వాళ్ళ హృదయం ఇంకా శుద్ధీకరించబడలేదు అందుకే ప్రభుని చూడలేకపోతున్నారు వారు నిరపరాధులుగా లేరు వారి హస్తాలలో పరిశుద్ధత లేదు వాళ్ళ హృదయంలో పరిశుద్ధత లేదు అందుకు ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కలేకపోతున్నారు నా పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కదగిన ఎవరు నిరపరాధులు నింద రహితంగా ఉండేవాళ్ళు కాబట్టి ఎందుకు ఈ రోజు కూడా నువ్వు పరులోకి దర్శనాన్ని చూడలేకపోతున్నావు ఎందుకు ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నావు ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సినది సమయం కదా అంటే నాజన చేయబడ్డ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు ఏ దశలో ఉన్నావు కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు ఇవి పరిశీలించుకునే సమయాలు కాలాలు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా మంది వేసే ప్రశ్న దేవుడు ఎందుకు సైలెంట్గా ఉండడానికి అది నువ్వు ఎప్పుడో వెతుక్కోవాల్సింది జవాబు ఎందుకు సైలెంట్గా ఉంటాడు నేను ఎన్నిసార్లు విప్పించి దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు ఎందుకు ఉంటాడు అంటే దేవుడు నీకు అధికారం ఈ లోకాన్ని పరిపాలించిన కొరకు నువ్వు దాన్ని ప్రభు తిరిగి వచ్చి రక్షణ పొంది దాన్ని వాడి చేతిలోకి వెళ్ళి నీ చేతికి ఇచ్చాడు అయినా నువ్వు దాన్ని పరిపాలించలేకపోతున్నావు అది నీ బలహీనత అందుకు ఇంకా ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూనే కూర్చున్నది ప్రస్తావ జీవితం నేను వచ్చి నువ్వు పరిపాలించాలంటే నువ్వు ఎంతగా ప్రార్థనలు జీవించాలా ఎన్ని గంటలు ప్రార్థనలు కూర్చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటిస్తూనే ఉన్నావు కదా మినిమమ్ టూ అవర్స్ ప్రేయర్ చేయాలంటే ఎవరు చేస్తలేరు నాకు తెలుసు నేను చెప్పాను పేర్లు ఎవరు చేస్తలేరు ప్రార్థన లేకుండా సిద్ధపడకుండా వాక్యం ఎట్లా చెప్పగలుగుతాను అనేది మీకు చూపించిన హెబ్రోన్ సంగతి ఎందుకంటే అక్కడ పెరిగిన వాడిని నేను చాలా కాలం బాగ్యం నుంచి హెబ్రోన్ సంఘంలో ఎవరన్నా వాక్య పరిచయం చేయాలంటే మినిమం సిక్స్ అవర్స్ ప్రిపేర్ కానిదే స్టేజ్ ఎక్కనియరంట స్ట్రైట్ అడుగుతారంట బ్రదర్ సిక్స్ అవర్స్ కష్టపడింటారా కనీసం రాత్రి సిక్స్ అవర్స్ కష్టపడకుంటే స్టేజ్ మీదకి ఎక్కనియరు కానీ మనకు మటుకు ఫ్రీ ప్లాట్ఫామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ కదా ఏబీపీఎంలో ఎందుకు అందరిని ప్రోత్సహిస్తాం అందరు సిద్ధపడాల అందరు నేర్చుకోవాలందరూ పట్టుదలతో ఆసక్తితో వాక్యాలు ప్రకటించాలా కెమెరా ఆన్ చేసుకుంటేనే అర్థమైపోతుంది కదా నీసీతో కెమెరా ఎందుకు ఆన్ చేసుకో చెప్పండి ఒక జగల భయం ఉండాల నీకు ఎక్కడొక జగలో సిగ్గు అనిపించాల నీకు అందుకే దాన్ని స్విచ్ చేసుకోమన్నట్టు మనం ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్లో పోతున్నప్పుడు మనుషులు చూస్తారు కదా ఎవరు వీళ్ళు తెలవాల మనుషులకి వేసుప్రభుడు అన్నాడు కదా అందరు నా గురించి ఏమనుకుంటున్నారు మనం ఏమంట నా ఇష్టం అంటారు అది అహంతగుడి అన్నట్టు ఛాలెంజింగ్ చేయడం అన్నట్టు విధంగా కదా కాబట్టి సేవ పరిచర్లో ఫస్ట్ పాయింట్ విశ్వాసి విధేయత చూపించాల లేకపోతే ఏమైంది అంటే నీ విశ్వాసం వేస్ట్ అయిపోతుంది విధేయత చూపించకపోతే ఆ సిరియా దేశపు సైన్యాధిపతి ఇలిషా దగ్గరికి వస్తాడు రోజు వాపస్ వెళ్ళిపోతాడు గర్వంతో ఒక చిన్న అమ్మాయి చెప్తే బుద్ధి తెచ్చుకుంటాడు విధయిత బహు ప్రాముఖ్యమైనది అనేది మనం సేవ జీవితంలో నేర్చుకోవాలి క్రైస్తవ జీవితంలో నేను లెసన్ ప్లాన్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా వాక్యోపదేశం ఎట్లా సిద్ధపడాలా అన్ని ప్రింట్అవుట్స్ ఇస్తే ప్రింట్స్ చేసి పేపర్లు సాఫ్ట్ కాపీస్ పంపిస్తే అయినా ఎవరు పాటించుకోలేదు ఇంకా తెలిసిపోతుంది అన్నట్టు నాజర్ చేయబడిన జీవితంలో మనం ఎక్కడున్నామో ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాం ఇంకా ఏందా ఫస్ట్ స్టేజ్ మొదటి దశ రక్షణ నూతన జన్మ అనుభవం రాజేరు చేపట్టే జీవితానికి సంబంధించిన దశలు మొదటిదిగా నూతన జన్మ అనుభవం లేక రక్షింపబడిన జీవితం యువహాన్సు వార్త మూడో అధ్యయము మూడు ఏడు వర్షాలలో మనం ఎన్ని సార్లు ధ్యానిస్తా ఉంటాం ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని జన్మించాలా మొట్టమొదటి దశాది రాజులు చేపడే జీవితం తర్వాత ఒకడు అదే అధ్యాయంలో మనం చూస్తాం ఫస్ట్ పాయింట్ క్రొత్తగా జన్మించాలా నూతన జన్మ అనుభవం అంటాం సెకండ్ పాయింట్ ఒకడు నీటి మూలంగాను థర్డ్ పాయింట్ ఆత్మ మూలంగాను జన్మిస్తేనే వాడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడు మొదటి స్థితి మొదటి స్టేజ్ ఇది మొదటి స్టేజ్ ఏంది శాల్వేజేషన్ లేక రక్షణ రక్షణ అనేది మూడు దశల వారీగా ఉంటదని నేను ఎన్ని సార్లు చెప్తా ఉంటాను ఈరోజు ఈ ప్రశ్న మీకు అనుకోండి మీరు కేవలం రక్షణ కోరినరా నీటి మూలంగా తర్వాత ఆత్మ మూలంగా అంటే ఈ మూడు దశల రక్షణ అనుభవం నీకు పొందగలిగినవా నేను ఒక రికార్డు మీకు చూపించిన నేను అది పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నీ రక్షణ నీ ఆత్మ నీ ప్రాణము నీ జీవము రక్షింపబడల్లా నీ ఆత్మ నీ ప్రాణము నీ జీవము రక్షింపబడకపోతే ఏం జరుగుతుంది తెలుసా నీ ఆత్మ కాపడబడుతుంది కానీ నీ శరీరం కాదు అందుకే రోగాలు వస్తాయి అందుకే దీర్ఘకాలపు రోగాలు వస్తూ ఇన్ఫెక్షన్స్ వస్తూ ప్లేగ్స్ లేక తెగుళ్ళు పట్టుకుంటా ఉంటాయి మనుషులని ఎందుకంటే మనము ఆ అనుభవం గుండా పోలేకపోతున్నాం ఈ రోజు వరకు కూడా మొదటి దశలోనే ఇంకా కొట్టుమిటాడుతున్నాం నువ్వు ఎప్పుడు రెండో దశ మూడో దశ ఐదవ దశకి వెళ్ళగల ఇది నేను యాక్చువల్గా ఐదవ దశ గురించి నేను డీటెయిల్ గా మాట్లాడాలి మీతోని ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ మనం పరిశీలించుకోవాలి కదా ఒకరినొకరు కాబట్టి రక్షణ అనుభవం మూడు దశలు ఇది ఏ చర్చలో నాకు తెలుసు ఎవరు రిసీవ్ కూడా చేసుకోవడం నాకు తెలుసు అందుకే మనుషు గుమ్మ తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఎందుకు చెప్పింది అంటే అందరు రిజర్వ్ చేస్తారు రక్షణ ఒక దశ అయింది ఆత్మ రక్షింపబడుతుంది ఏం లాభం చెప్పండి పర్లోపం కోరెతులను పోయి హత్తుకోగలవా అని చూపించిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాగ్రెప్పిన గోరెక్ హత్తుకోవాలంటే నువ్వు ఐదు దశలు అనుభవం గుండా పోవాల్సి వస్తుంది నాజీరి జీవితం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డి పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టర్ అంటారు దాన్ని అంటారు పిహెచ్డి తర్వాత నేను చేయలేకపోయినా ఆశ చాలా ఆశ్ని నాకు చదవాలని పిడిఎఫ్ కాబట్టి నాజీర్ చేపడ్డ జీవితం మొదటి దశ రక్షణ అనుభవం రెండవ దశ రక్షింపబడ్డ జీవితం కొనసాగించుకుంటే జీవితం స్వీయ జీవితం అంటే దాని అంటే సెల్ఫ్ లైఫ్ స్వీయ జీవితం స్వీయ జీవితం ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది అభిషేకంతో ఆరంభం ఎందుకంటే స్వీయ జీవితము అంటే ఆత్మసిద్ధము శరీరం సిద్ధం కాదంటాం ఈ స్వీయ జీవితం ఎంత డేంజరస్ దశ అంటే కృతంగా రక్షింపబడటం వల్ల అందరూ ఉంటారు శ్రమను రాగానే వెనకలు వెళ్ళిపోతారు లేక విడిచిపెట్టేస్తారు దేవుడి లేక శవలకు కొట్టుమిటాడుకుంటా బయటకు వచ్చేవాళ్ళు మూడో దశకి వెళ్ళిపోతా ఉంటారు స్వీయ జీవితము బహు కష్టతరమైన విశ్వాసులకు ఎందుకంటే అంటే ఇక్కడ నీ అంతటా నువ్వు ఈ లోకపు శరీరాల లోకపు వ్యామోహాలని శరీర వ్యామోహాలను ఎదుర్కోలేవు నీ ఆత్మకు నీ శరీరానికి ఎప్పుడు వైరం అనే రౌణరాశ్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వర్షాలు మనం చూస్తాను గతంలో ఎనిమిది అదే రీతిగా దళితులు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచ్చిన చూస్తాం దాన్ని నీ ఆత్మకి నీ శరీరానికి ఎప్పుడు శత్రుత్వమే నీ శరీరమే నీ శత్రువు ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యం ఇక్కడి నుంచే నీ సొంత శరీరమే నీ శత్రువు అంటే దాన్ని దాన్ని మెచ్చుకుంటావా దాన్ని బిల్డ్ చేసుకుంటావా శరీరాన్ని దాన్ని బాగా ఫీడ్ చేస్తావా బిర్యానీలో నా రకరకాల ఆహార పదార్థాలతో అంతరంగ పురుషుడు సప్పబర్తటుడు బక్రజిగిన బయటి పురుషుడు మస్తు బలమైపోతుంటాడు బలిష్ఠుడైపోతుంటాడు బయటి పురుషుడు అందుకు నీ శరీర వ్యామోహాలకి నువ్వు బానిసైతే దుష్టుడు మంచిగా వాడుకుంటాడు ఎందుకంటే ఇది ఇందులో పాపపు నియమము ఉన్నది నీ శరీరంలో పాపపు నియమము ఇంకా ఉన్నది దీని నుంచి నన్ను విమోచించేవాడు రక్షించేవాడు ఎవరు ఏసు తత్వం ఎవరు లేరు కదా అందుకు ప్రతిరోజు ఈ స్వీయ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపిడాలా శరీరానుసారంగా కాకుండా శరీరాన్ని తృణీకరించుకొని పరిశుద్ధాత్మ చేత నడిపి పొందాలా అది దళితులు రాసిన పత్రిక ఐదో నెల మనం చూస్తాము ఆత్మ ఫలాలు పొందుకుపోవాలా చాలా ఇంపార్టెంట్ ఆత్మ ఫలము మీ జీవితంలో ఎందుకంటే నేను ఎన్నిసార్లు మీకు రిపీట్ చేసి చూపించిన గతంలో ఆత్మ వరాలు ఉన్నంత మాత్ర రక్షణబడినట్టు కానే కాదు వరం ఉచితంగా ఇస్తున్నాడు వరము పశ్చాత్త పడకున్నా కూడా ఇస్తానన్నాడు కొందరికి అందు వాక్యం గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అనేది వాక్యం తెలుగులో నేను చెప్పలేను మీకు వరకు చూసుకోండి తెలుగులో గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ మారు పొందకున్నా నీకు బహుమానాన్ని ఇస్తున్నాడు దేవుడు వరాలు ఇస్తుడు తలాంతరిస్తున్నాడు ఎంత మందిని చూస్తాను కదా ప్రేమిలో ఈ లోకంలో కూడా కంప్యూటర్ అనుకున్నవాడు ఈరోజు రకరకాల టెక్నాలజీస్ కొనుక్కుంటున్న వాళ్ళందరూ రక్షణ బడ్డవాడా రకరకాల వస్తువులు తయారు చేస్తున్న వాళ్ళు వింత రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేసిన వాళ్ళందరూ రక్షణ అనుభవం లేని వాళ్ళే తయారు చేస్తున్నారు ఎందుకంటే ఏది ఏది తయారు చేయాలన్నా దానికి అభిషేకం ఉండాలనే ఒకసారి చూపిస్తాను నీకు వాక్యం మ్యూజిక్ పిల్లన గురువి తయారు చేయాలన్నా నీకు అభిషేకం ఉండాలా తీగ వాయిద్యాలు తయారు చేయాలన్నా గాలి వాయిద్యాలు తయారు చేయాలన్నా తోలు వాయిద్యాలు తయారు చేయాలన్నా బెసల నుంచి నేర్చుకోలేదా మనం దేవుడు అతన్ని అభిషేకించాను పరిశుద్ధాత్మ చేత దాని తర్వాతనే అవన్నీ తయారు చేయగలిగిండు కాబట్టి ఈ స్వీయ జీవితంలో ఎవరైతే విజయం పొందగలరో అంటే శరీర కోరికలను శరీర కార్యములు స్పష్టం లేనట్టు కదా పౌరులు దళితుల రాష్ట్రపతిలో వాటన్నిటిని నువ్వు అసహించుకోగలవా ముఖ్యంగా అహం స్వీయ జీవితంలో డేంజరస్ స్టేజ్ ఏంటంటే అహం నేను గ్రేట్ తగ్గినంత వేస్ట్ అన్నట్టు అట్లా మాట్లాడతారు ఈ దశలో ఎందుకు నీ ఆత్మకు నీ విరోధం స్ట్రగుల్ అక్కడే స్టార్ట్ అయిందంట అది జీవితాంతం స్ట్రగుల్ ఎందుకంటే ఈ దశలు ఇక్కడికి ఎండయ్య దశలు కాదు నేను ఎన్నిసార్లు మీకు ప్రవచనం కూడా చూపిస్తూ ఉంటాను ప్రవచనము ఈరోజు ఆరంభమైతే ఈ రోజుకి అయిపోదు అది అది నుంచి కొనసాగుతూ ఉంటుంది భవిష్యత్తులో దాని ఇంకొక ప్రవచనం పది రోజులకు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఇంకో సంవత్సరానికి రెండు సంవత్సరాలకో స్టార్ట్ అయ్యి అది అక్కడి నుంచి కొనసాగుతూ ఉంటుంది దేవుని వాక్యం అట్లా అది కొనసాగుతూ ఉంటుంది దాని ఎండి కాదన్నట్టు అయితే ఈ స్వీయ జీవితంలో నీ ముఖ్యంగా నీలో ఎన్ని ఆత్మ ఫలాలు నేను వీలైతే ఒక టెస్ట్ పెడతాను నీకు ఏదన్నా ఒక రోజు మనము అందరం కూడుకున్నప్పుడు ఆ రోజు మీకు అందరికి టెస్ట్ పెడతా ప్రింటింగ్ ప్రింట్ చేసి తీసుకొస్తా పేపర్స్ ఆ టెస్ట్ లో నేను రుజువుపరుస్తా ఎంతమందికి ఏ ఫ్రూట్స్ అని అన్నాడు మీరన్నా నువ్వెవరు మీరు టెస్ట్ చేయడానికి దేవుడు నన్ను టెస్ట్ చేస్తాడు అంటాడు దేవుడు కూడా టెస్ట్ చేయడం దేవుడి టెస్ట్ పర్మిట్ చేస్తాడని చెప్పాను మీకు ఎన్నిసార్లు ఆయన శోధించాడు అనే నిజాలని చూపించిన కాబట్టి స్వీయ జీవితంలో నువ్వు ఎంతగా ఈ శర్రాన్ని ఛేదించుకుంటావు అందుకే నేను చెప్తా ఉంటాను ఉపాసన ఉండాలా చాలా దీర్ఘంగా వారానికి కనీసం ఒక రోజన్నా ఉండాలా లేకుంటే రెండు పూటలన్నా ఉండాలా ఎప్పుడు కనివినట్టు ఎందుకంటే కష్టాలు ఇచ్చినాక ఉపాసం ఉంటే పరిచరాలు సుఖ కాలంలోనే ఉపాసం ఉండాలా అదొక అది జీవన శైలిగా మార్చుకోవాలా తరచుగా ఉపాసం ఉంటే ఏమవుతుందంటే కష్టాల కాలంలోనే వాటి ధైర్యంగా ఎదుర్కొని విజయం పొందుతాం ఎందుకంటే అవి కావాలని మన కొడుకు పరిశుభ్ర మన నిశ్వాసానికి పరిశీరాని రెండవ దశలో ఎప్పుడైతే నువ్వు ఛేదించుకుంటావో అంటే నువ్వు మూడవ దశకి సిద్ధపడినావు అన్నట్టు ఏంటది బిర్యానీ చేయడానికి మనుషులు మర్చిపోతారు కదా నేను అందుకే ఒకటే సైకిల్ ఏ ఫుడ్ తిన్నా ఎక్కడ తిన్నా ఒకటే సైకిల్ ఇంకో చూసుకో ఇంకోడియట్లీ ప్లేట్ ఇస్తారా ఒకటే సైకిల్ ఈవెన్ ఆఫీస్లోనే అంతే వాటిని అయితే ఒకటే సైకిల్ సెకండ్ ట్రిప్ పోనిపోయింది ఎందుకంటే మన శరీరాన్ని మనము అదుపులో పెట్టుకోకపోతే మన ఆత్మ మనతో పాటు రాల ఇంకా అరుణుడికి బద్ధ విరోధం నీ శరీరమే నీ కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత శరీర కార్యములను శరీర కోరికలను నెరవేర్చుకోవు వాటిని తృణీకరిస్తావు అప్పుడు ఏమవుతుంది తెలుసా ఆత్మ చేత సంపూర్ణంగా తయారైతా ఉంటావు ఆత్మ ఫలము నీళ్ళ నుంచి బయటికి వస్తా ఉంటది అదేవిధంగా ఈ మూడవ దశ ఎప్పుడైతే నువ్వు చేర వ్యామోహాలన్నీ ఒక వస్తువు చూస్తే ఇది కొనుక్కోవాలా అది వ్యామోహం బట్టల షాక్కి పోతే ఇవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోలు ఇవి కొనుక్కోవాలి అన్నింటికి తెచ్చి పెట్టుకోవాలా అది వ్యామోహం చెప్పులు వ్యామోహం ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ చూస్తే వ్యామోహం ఏమి చూసినా వ్యామోహమే కండ్లకి మంచిగా ఉంటది కదా చూడడానికి ఈ వ్యామోహాలతో మనము ఈ స్టే చుట్టూ దాటలేకపోతున్నాము దానివల్ల ఏమవుతుందంటే నువ్వు భోగ శరీరాన్ని పోషించుకుంటే అది రోగగ్రస్తం అయిపోతుంది ఎందుకంటే అందులో క్షయత ఉందని చూపిస్తాను పరితి రాష్టం పత్రిక పదికే నవ్యం ఇలా క్షయత ఉంది క్షయ క్షయ రోగం అది శ్రేయ రోగం ఏంటంటే బ్యాక్టీరియా ఈ శరణ తినేస్తుంది అది లంగ్స్ గా తినేస్తుంది అది చూడండి ఊపిరి ఎక్కడుంటుంది లంగ్స్ లా కదా లంగ్స్లో తింటుందంటే అర్థం చేసుకోవాలి మనం సంగతి దాని ఎంతో ప్రేమ కల మన ప్రభువు కాబట్టి ఈరోజు మనకి మంచి మెడిసిన్ ఇచ్చిండు శ్రేయ ఆ రోజు అలా రేపర్స్ మందులు లేవు నైన్టీన్ ఇప్పుడు మంచి మందులు ఉండేదానికి ఆ రోజుల్లో ఎప్పుడు రోజు వచ్చింది చనిపోవాల్సిందే ఊరించి కూడా పెడితే వాడికి అన్ని పుండ్లు అయిపోయి రక్తం సీమ గారి మొత్తం కృషించిపోయి తలహీనలు చనిపోయేవాడు అంత బాధకరంగా ఉండేదావిడన్నా కానీ ఎంత జాలిగా లేదు మన ప్రభుత్వ రెండే ట్యాబ్లెట్స్ దానికి ముఖం వికారం కాకుండా కాపాడే ట్యాబ్లెట్స్ అని కాబట్టి మూడవ దశ ఏంటి అంటే త్యాగం ఎప్పుడైతే నీ స్వీయ స్వీయ జీవితాన్ని ఆత్మకు సంపూర్ణంగా సమర్పించుకొని ప్రతిరోజు ప్రార్థనపూర్వకంగా ముందు కొనసాగుతావు నువ్వు ఆ బిర్యానీలు చూస్తే శోధనపడవు బట్టలు చూస్తే శోధన పడవు మొబైల్ ఫోన్స్కి పడిపోవు నువ్వు ఇంకా దేనికి పడిపోవు ఏ శరీర నియమాలకి పడిపోవు ఏ వస్తు ఏ మనిషిని చూసినా నువ్వు పడిపోవు డబ్బుని చూసినా పడిపోవు వస్తువులను చూసినా నువ్వు పడిపోవు అనే త్యాగం అంటే ఈ లోకంలో అన్ని కూర్చోని నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు అన్నట్టు వాటిని వాటిని విడిచిపెడుతున్నా సమాధాన పడుతున్నావు వాటిని విడిచిపెట్టకపోతే నువ్వు ఈ దశ నుంచి త్యాగపూరితమైన జీవితాన్ని మేము పోలేము అన్నట్టు కాబట్టి మనకి తెలుసు రోముల రాష్ట్ర పత్రిక పన్నెండవ దేమా దివసంలో మనము బహు జాగ్రత్తగా మనల్ని మనము సజీవ యాగముగా అతనికి సమర్పించుకోవాలా త్యాగం అంటే అదే కదా నీ జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసుకుని అంటే సజీవ యాగంగా అంటే ఇంగ్లీష్లో అంటే సజీవ యాగం నువ్వు ఇంకా ప్రత్యేక నువ్వు కానీ నువ్వు సమర్పించబడ్డవాడు సమర్పించబడ్డదాను కాబట్టి అది నిజమైన త్యాగమా కాదా పరిష్కరించుకోలేదు కదా అదిగే రోణ రాష్ట్రపత్రిక పన్నెండు మొదటి రెండు మూడు వర్షాలు చదవండి నీకు తెలుస్తుంది అది పరిశుద్ధమును అనుకూలమై ఉండాలంట దేవుడికి లేకపోతే అది త్యాగంగానే కాదు ల్గవ దశకి మనం వెళ్ళినాం నాలుగవ దశలో పనివాడు లేక సేవకుడు నాలుగవ దశలో సేవకుడు లేక సర్వెంట్ అంటాను కాబట్టి సేవకుడు లేక పనివాడు ఏం చేస్తాడు తనకు అప్పగించబడ్డ పనికి ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి మన పరిచయలో మన జీవితంలో క్రీస్తుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాతనే కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి ఇంకా తదితర జీవిత విషయాల పట్ల ఇతరుల పట్ల సంఘస్థుల పట్లనే కానీ ఇరుగు వారి పట్లనే కానీ అంతిమం చూస్తాం కదా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్న నాకు మీరు యోగ్యులు కాబట్టి పని వాడి మైండ్ ప్రభు మీద కేంద్రీకరించుకొని ఉండాలన్నట్టు అవకాశం ఉంటే చదువుతారా లూకాస్ వార్త పద్నాలుగో అధ్యయనం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము వచనాలు ఎవడైనాను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్ల పిల్లలను అన్నదమ్ములను అక్కజనులను తన ప్రాణమునకు సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరుడు అసాధ్యం చెప్పండి ఇటువంటి శిష్యుడు ఇటువంటి పని వాడు ఎట్లా ఉంటాడట ద్వేషించడం అంట అర్థం ఏంది అంటే ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్టు ఎన్నో ఉన్నాయి కదా కుటుంబీకుల గురించి ఈరోజు మనము కుటుంబాల గురించి అంత సమాధాన ప్రభుని దూరం చేసుకున్నాం కుటుంబం పట్ల బాధ్యత నిర్వర్తించాలా ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు వాటికి అట్లా మోసపోయింది క్రైస్తవ జీవితం గురించి అందుకు సెలబ్రేషన్స్ పండగలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అట్లనే మత్త వార్త చదవండి ఆరవాధ్యాయము అత్తయ్యసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరి ప్రేమించును లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరి తృణీకరించును మీరు దేవునికిని స్త్రీకి దాసులుగా ఉండనేరే ఫైనల్ కంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే చివరిగా ఎవడను ఇద్దరికి దాసులుగా ఉండలేరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు ఎవరికి ఇద్దరు యజమానులు అంటే అక్కడ చూపిస్తాడు చివరి వర్షంలో దేవుడు మరియు సిరి సిరి అంటే వెల్త్ అంటాం కదా ఇంగ్లీష్ లో డబు డబు అనేది ఒక మాస్టర్ అంటే కూడా మాస్టరే ఇప్పుడు చెప్పండి రెండింటిని ఎవరన్నా సేవించగ ఇది అర్థం అంతా మనం అయోమయ స్థితిలో ఉన్న ఈరోజు డబ్బుల కొరకు ఎంత బాధపడతా ఉంటాడు మనుషులు తన బిడ్డలకి ఎంతో సంతోషంగా ఇస్తుండ్రు దేవుడు కానీ దేవుడు ఎంతో సమాధానం చేసినారు దేవుణ్ణి శని సమాధానంగా సమంగా చూస్తున్నారు ఆ రీతిగా డబ్బుకి వానిసలైపోయినది లో ప్రపంచాత్మకంగా దేవునికి తెలియదా మనకి ఏమవసరం తప్పక ఇస్తాడన్నీ కానీ మనము దేనికి పని దేనికి దేన్ని సేవిస్తున్నాము దేవుడినా సిరినా కాబట్టి ఈ తీరుగించుకోవాలి సేవ జీవితం డబ్బుకు ఎంతగా ఇదైపోతాడు ఇతర కొట్టుకుంటాడు అన్నట్టు డబ్బు ఆగిపోతే నీ జీవితంలో డబ్బు రావడం ఆగిపోతే మటుకు కొట్టుకుంటారు మనుషులు సుసైడ్లు చేసుకుంటారు మనుషులు డబ్బుకు సంబంధించిన బోదలు ఎన్నో చేసిన మనం గతంలో ఎటువంటి తాత్పర్యం కలిగి జీవించాలి డబ్బు విషయంలో మనం తర్వాత ఏడు సంవత్సరాలు పుష్కలమైన పంట తక్కిన ఏడు సంవత్సరంలో కరువు దానికి సంబంధించిన మనం నేను చూపించిన నీ సంపాదన అంతట్లో ట్వంటీ టు సేవ్ చేయాల తర్వాత తక్కిన దాంట్లో నుంచి అంటే దశమభాగం ఎట్లా పక్కకి పెడతాం పక్కకు పెడతాము దశమ భాగం కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టాలి సేవ్ చేయాలి దాన్ని ఫిక్స్డ్ లైజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా దానికి ముట్టద్దు అది తక్కిన యాభై పర్సెంట్ ఉంటుంది లేకపోతే అరవై పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అంటే టెన్ పర్సెంటే కదా సో టెన్ పర్సెంట్ తీస్తే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసి థర్టీ ఇంకా సెవెన్ సిక్స్టీ ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ని రెండు గుంపులుగా విభజించి రెండు గ్రూప్స్గా తయారు చేసి ఒక భాగాన్ని నీ ఆహారం కొరకు నీ ఇంకొక భాగాన్ని పిల్లల చదువుల కొరకు ఉద్యోగుల కొరకు లేక ఆరోగ్యం కొరకు ఇంటికి రాయి అవన్నీ కొరకు అట్లా తయారు చేసుకోవాలా చదువుకున్న వాళ్ళం కదా ఆ రీతిగా చేసుకుంటే ఏమైతే మొదటి అంటే దశ భాగం దేవుడికి వెళ్ళిపోతుంది కాబట్టి మొదటి ఇరవై ఐదు శాతము రెండవ ఇరవై ఐదు ముప్పై శాతము మొదటి భాగము ఫుడ్కి అయిపోగా కొంత మిగిలితే దాన్ని రెండవ భాగాలు పెడతావువేళ ఏదైనా కష్టం వస్తే మూడవ భాగం నుంచి తీస్తూ కానీ నాలుగవ భాగం మటుకు ఏడు సంవత్సరాల తరవాత ఇది నేను పాటించిన ప్రిన్సిపల్ నా లైఫ్ అంతా లేకపోతే అకలపాలైపోతారు మనుషులు అప్పులు చేసిన వాడు బానేసాని వాక్యం ఉంది నువ్వు దేవునికి బాగానేసావా డబ్బుకి బాగానేసావా అని అడుగుతుంది స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ నేను ఇప్పుడు క్రిప్తా చూపించేస్తాను నెక్స్ట్ టైం అవకాశం ఉంటే స్టేజ్ ఫైవ్ ఎంత దీర్ఘంగా ఉందంటే అసలు వాక్యాలు ఎన్నో ఉండేది ఎప్పుడు అనుకోలేదు ఎంత దీర్ఘంగా ఉంటుందా వాక్యం అయిపోతుందే అనుకున్నా కాబట్టి ఐదవ దశ బాండ్ సర్వెంట్ లేక క్రీస్తుకి దాసుడు అనేది వాక్యం కాబట్టి క్రీస్తుకి దాసుడు కావడం అనేది లాస్ట్ దశ నేను నా ఒపీనియన్ లో అది నా ఒపీనియనే బైబుల్ వాక్యం ప్రకారంగా చెప్తా నేను ప్రపంచంలో ఈ ఐదవ దశకు వచ్చిన వాళ్ళు బహుగా కొంతమంది ఇట్లా చేతుల మీద లెక్క కట్టచ్చే వాళ్ళని క్రీస్తుకి దాసుడు లాగా ఉన్న ఎందుకంటే చాలా స్టేజ్ వన్ స్టేజ్ టూ లోనే ఎగిరిపోతారు స్టేజ్ త్రీకి కొంతమంది వస్తారు స్టేజ్ ఫోర్ లో కొంతమంది ఉండిపోతారు కానీ స్టేజ్ ఫైవ్ మటుకు చాలా తక్కువ మంది టైనీ టైనీ రెమినెంట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఇది సంపూర్ణంగా చివరికి నాజరి చేపడే జీవితం సంపూర్ణంగా అతని కొరకు ప్రతిష్ఠించుకున్న జీవితం అన్నట్టు ఒకసారి చూడండి వాక్యము మొదటి పొరికల్ రాసిన పత్రిక ఇక్కడ నుంచి ఈ కీవి పోతుంది మనకి మొదటి కొని పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ ఇష్టము ఏమైందంటే ప్రభునందు పిలవబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ప్రభునందు పిలువబడిన దాసుడు ఊహించుకోండి అందరినీ పిలుస్తుంటారు కానీ ఆ ఐదవ దశకి వచ్చేవారు బహు కొంతమంది నేను చెప్తున్నాను అది నా ఒపీనియన్ అని చెప్తున్నాను ఇప్పటికి కూడా నేనైతే చూడలేదు లక్షల కొద్ది కోట్ల కొద్ది మనుషులు నేను ఒప్పుకోం లెక్క ఎందుకంటే ఈ దశ ఎంత కష్టకరమైందంటే అంత కష్టతరమైంది ఎందుకు చూడండి ఆ ప్రకారమే స్వతంత్రుల ఉండి న వాడు క్రీస్తు దాసుడు అయితే నీకు ఇంకొక నేడు దాసుడు సిరిగానే కాదు ప్రభు వలన స్వతంత్రం పొందిన వాడవైతే ఆయనకి దాసుడు అవుతావు ఇంకా ఎవరికి కావాడట్టు ఆయన ఎప్పుడైతే కల్వరిసరిలో మన పాపము శాపము రోగములను పూర్వీకులు చేస్తున్న ఆ యొక్క ఆ అపవిత్రి అనారోగ్యాల ఆయన స్వస్థత దయచేసినప్పుడు ఆయన రెసిబిట్ నేను దీన్ని పొందుకుంటున్నాను సంపూర్ణంగా నమ్మినప్పుడు ఆయన కింద ఉంది ఎందుకు జీవితాంతం అది జ్ఞాపకం చేసుకునేది అనేది ప్రతిరోజు గుర్తు చేసుకునేది చరణ్ అనేది ప్రతిరోజు జీవిత జీవి ప్రాణ ప్రయాణ ప్రక్రియది ఎవరో చూస్తున్నప్పుడు పరిశుద్ధం ఉండడం కాదు కదా జీవితాంతం ఉదాశనం ఇరవై మూడవ వర్షాలు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడే ఎంత తీసుకోవడం చూడండి మనుషులకు మనం దాసులం కాదు పరిస్థితులు కావండి మనం విలువ కొనబడ్డ వాళ్ళం వేసులో కొనుక్కోండు మనల్ని ఆయన సొత్తు మనం కాబట్టి మనం ఆయనకే దాసలం చాలా మంది ఇరవై అరవై వస్తున్నీ వాళ్ళ స్వార్థం వరకు సహోదరులారా ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే దేవునితో సమాసం కలిగి ఉండవలను ఏ స్థితి చెప్పండి చాలా మంది చాలా మంది అడుగుతారు ఏ స్థితిలో పిలుబడ్డవో ఆ స్థితిలో ఉంది అలా అంటారు నేను అడిగే ప్రశ్న అదే ఏ స్థితిలో పిలువబడ్డ చెప్పును ఏ స్థితిలో పిలవబడ్డావు ఇరవై వచనం ఇరవై వచనం ప్రభునందు పిలవబడ్డ దాసుడు నీ స్థితి అది ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సాహసం కలిగి ఉండగలను ఇది లాస్ట్ స్టేజ్ నీ లైఫ్ లో ఆ స్థితిలోనే చివరి వరకు నువ్వు ఉండగలవా నేను దేవునికి దాసు ఏ దాసుని నాకు ఇంకా వేరే ఏం లేదు నా ఐడియా నా తలంపు లేదు నా ప్రణాళికలు ఏం లేవు అయినా ప్రణాళిక లేదు నేను ఏ స్థితిలో పిలబడ్డవాను దాసుని స్థితిలో ఆ స్థితిలోనే ఆయనతో పాటు సహనం కలిగి సహనం నేను ఎందుకు చెప్తున్నాడు సహవాసం ఎందుకు చెప్తున్నట్టే ఆయన కూడా దాసుడే కదా ఇంకొక ఆయన కూడా దాసుడే దానికి సంబంధించిన వాక్యాలు చాలా ఉన్నాయి ఆయన దాసుడు చెప్పడానికి వాక్యం చూడండి ఇప్పుడు ఆ వాక్యం నేను కొన్ని చూపించేసి ఇంకొక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేస్తాను మొదటి కొరతలు రాసిన పత్రిక మొదటి కొరింతలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి కొరింతలు పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వర్షాలలో మనం చేస్తాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎగరా మీరు మీ సొత్తు కారు ఇది ఒకటే ఇంపార్టెంట్ వాక్యం మీరు మీ సొత్తు కారు అది ఎవరు మీరు విలువ పెట్టి కొనబడినవారు ఎవరు కొండరు ఏశ తన ప్రాణాన్ని క్రయంగా పెట్టి కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి ఆశ్చర్యం దేహంతో దేవుని ఎట్లా మహిమపరుస్తాం చెప్పండి దేహంతో దేవుడిని ఎట్లా మహిమపరుస్తాం చెప్పండి ఇన్నిసార్లు చదువుతున్నారు ఇన్నిసార్లు మీరు చెప్తున్నారు ఈ వాక్యాలేందుకు లోతుకు పోండి వాక్యం లోతు పోండి ప్రభావా నా దేహంతో మిమ్మల్ని ఎట్లా మహిమపరచాలి ప్రభావ అని ఒక అంశం క్రియేట్ చేసుకోండి ప్రతిరోజు మీరు వాక్యం చెప్తప్పుడు ఈరోజు వాక్యపు అంశం ఇది అని చెప్పండి నేను చెప్తున్నాను ఈరోజు వాక్యం అంశం అంశము ఆ నాజీలు చేయబడిన జీవితము లేక ప్రతిష్ఠింపబడిన జీవితము అందులో ఐదవ దశ లేక చివరి దశ అట్లా ఇంట్రడ్యూస్ చేయాలి ఆ టాపిక్ వినేవాళ్ళకి అర్థం కాలే లేకపోతే వాళ్ళు పట్టించుకోడు మూవ్ చే క్లోజ్ చేస్తాడు మీడియో జస్ట్ స్ట్రైట్ అవి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాంటారు మీరు లోపలికి కానీ సిద్ధపరచారు వినేవాడిని ఇంట్రొడక్షన్ చెప్పాలా దాని తర్వాత ఎందుకు ఇది ప్రాధాన్యత ఎందుకు ప్రాముఖ్యమైన వాక్యం అని చెప్పాలా ఈ వాక్యాన్ని ఎట్లా మన జీవితంలో వాడుకోవాలా దాని తర్వాత క్లుప్తంగా ముగించాలా కాబట్టి మన దేహము పరిశుధాత్మక నిలయమైనది కాబట్టి మీరు మీ సొత్తు కాదు మీరు దేవుని సొత్తు ఆయన మిమ్మల్ని కొనుక్కున్నారు తన ప్రాణాన్ని విలువగా పెట్టి మీ దేహంతో దేవుని మహిమపరచుడి ఎప్పుడన్నా మనం ఈ అంశం చూసాం అధ్యక్ష దేవుణ్ణి మన దేహంతో మేము పచ్చదా మనం చూస్తాము ఈ దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోను పూర్ణ బలంతోను పూర్ణ వివేకంతోను సేవించుడి పూర్ణ బలం ఎందుకు చెప్పిండు అక్కడ పూర్ణ వివేకం ఎందుకు చెప్పిండు పూర్ణ హృదయంతోను పూర్ణ పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతోను కృత నిబంధనకు వచ్చినప్పటికీ ఆ అవి నాలుగు దశల వారే వెళ్ళిపోయింది పాత నిబంధకంలో మూడే కనిపిస్తామని లూకా సురవార్తలనే ఉంటుంది నాలుగవ నిర్వహణ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను పూర్ణ బలంతో పూర్ణ వివేకంతోను కాబట్టి ఈరోజు నుంచి మనకు తెలుసుకోవాల్సింది అంటే ఈశరీరం నీది కాదు దాన్ని ఎందుకు పోషిస్తున్నావు అది ప్రభుది కదా ఎక్కువగా ఆహారం తింటే ఏమవుతుందో తెలుసా గతంలో కూడా నేను చూపించాను మీకు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కొంచెం ఆకలి వదిలేసేయాలా అందుకే ఒకటే సైకిల్ ఒకటే రౌండ్ పోవాలి ఫుడ్ తినాలి రెండో రౌండ్ పోదు రెండో రౌండ్ పోయినా నీకు వ్యామోహం ఉంది అన్నట్టు రుచి వ్యామోహం అన్నట్టు అందుకే రుచి పచ్చలేని మనం వాళ్ళు రుచిపచ్చలేని అని చెప్పి తృణీకరించారు మన్నాని మనం ఏది రుచి లేదో అదే తినాలి ఎక్కువ అది తినలేదు కాబట్టి చెప్తున్నా ఎట్లా ఏంటో రుచి లేని మూడు స్పూన్లు రెండు స్పూన్లు చక్కర వేసుకుని కాబట్టి కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావు హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవద్దు టీల షుగర్ మనం చేయగలరా హాఫ్ స్పూన్ కంటే నువ్వు నీకు వ్యామోహం షుగర్ వ్యామోహం చీక్కటి మిల్క్లో చిక్కగా కాఫీ పౌడర్ వేసుకొని రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకొని తాగల ఇవి వ్యామోహాలు హెటెక్స్ వస్తాయి బాడీ పెయిన్స్ వస్తాయి వాటి ఇదేమో దేహం ఇది ఎట్లా దేవుని మనం పరుస్తా రోగముట చేస్తావా చెప్పండి నడుము నొప్పు ఉంటే మీద ప్రార్థన చేయగలవా మోకాళ్ళ నొప్పులుంటే ప్రార్థన చేయగలవా కీళ్ళ నొప్పులుంటే ప్రార్థన చేయగలవా నువ్వు ప్రార్థన పక్కకు పెట్టి ఆయన ఎప్పుడు మనం పరచలేదు అందుకే మీ దేహాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా నేను ఎన్నిసార్లు చెప్తానట తీరుగా ఆయుధ చేత తృప్తి పరచబడాలంటే నీ దేహాన్ని నీ కంట్రోల్లో తీసుకోవాలా దాన్ని ఎక్కువగా పోషించద్దు దాన్ని ఉపవాసానికి అలవాటు చేయడం నేర్చుకోవాలి ఒక పూట ఉపాసంలో నేర్చుకోవాలి దాని తర్వాత ఫుల్ డే నేర్చుకోవాలి దాని తర్వాత డేస్ అయినా చేయాలి కొంతకాలానికి మీకు అది అలవాటు అయిపోతే ఉపవాసం ఉంటుంది అది కాదు మీకు ఎంత ప్రాబ్లం ఈ లోకస్తులు చెప్తారు అట్లా ఎట్లుంటావు నీళ్ళు కాకుండా ఎట్లా ఉంటావు తినకుండా ఎట్లుంటావు నీకు బాడీలో మినరల్స్ పడిపోతాయి వైటమిన్స్ పడిపోతాయి లోకపు విధానాలు లోకపు జ్ఞానాలు నేను తెలుసు దాన్ని అలవాటు చేయకుండా సడన్లీ నువ్వు ఉపాసం ఉంటే అది గాబరగాబరైలా కాబట్టి దాసుడు ఎట్లా జీవించాలా దాని జీవితాలంతా మనసు ప్రభువం మీదనే కేంద్రీకరించుకొని ఉండాలి కదా మనము ఆయన మనల్ని విమోచించుకున్నప్పుడు మనము ఆయనకు దాసులం ఎందుకంటే ఈ లోకపు దాసులం ఉంటే ఒకప్పుడు దుష్టునికి దాసులుగా ఉంటాయి మనం వాడి నుంచి మనల్ని విడిపించుకున్నప్పుడు మన మన ఇంకొకరికి దాసులుగా ఉంటుంది లోప దేవుడికని ఉండాలా సిరికాన్ని ఉండాలా అంటే ఈ లోకానికి ఉండాలి ఈ లోకానికి ఉంటే నేరక్షణగొట్టుకున్నట్టు దాన్ని కొనసాగించుకోలేదు అన్నట్టు ఒకసారి చూడండి రోమి రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము రోమి రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము రోమి రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండు వర్షాలుగా ఆయనను పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయే మీకు ఫలము అంటే నాసుని జీవితంలో ఏం జరుగుతుందని చెప్తున్నాడు మీరు దేవునికి దాసు అంటే క్రీస్తుకి దాసైతే పరుషుద్ధత కలిగి ఉంటే నాసునికి వేరే కోరికలు ఉండవు యజమాని ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు ఇంకా దేని మీద మనకి మేమోహం ఉండదు అంతము నిత్య జీవము నేను ఎన్నిసార్లు చెప్తుంటాను కృపారాలు పొందుకున్నంత మాత్రం నిత్య జీవం రాదు ఎందుకంటే కృపారులు అందరికి ఇస్తున్నాడు దేవుడు వీడి చేతుల ససతమిది అంటారు టాటర్ చేతిలో లేదా కానీ ఆత్మ ఫలం లేకపోతే నిత్య జీవం లేదని చెప్తుంది ఈ వాక్యం ఈరోజుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తా ఆత్మఫలాలు ప్రయాసపడండి ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవడం కూడా నిత్య జీవం కావాలి దాని అంతమదే ఆత్మఫలం లేకపోతే మీ నిత్య లేదు అంతంలో అందుకే మీ నాన్న జయన జయనాధి వాడు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి దాటి నేను కానీ బయటికి పెద్దవాడిని సేవ కాబట్టి పరిశుద్ధత కలిగి ఉన్నట్టే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము లేకపోతే ఏమవుతుంది ఎలానా కా పాప వల్ల వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపవరము మన ప్రభుత్వ క్రీస్ చేసినట్టు నిత్య జీవము చెప్పండి దేవుని కృపణ ధీమా నేను రక్షింపబడ్డ వాడిని నాకు ఎటువంటి శిక్ష లేదు కానీ ఇల్ లో కొంత కాదు శరీరము పాడించకపోతే నిత్య జీవము దొరకదు ఎందుకు అంటే అవి శరీర వ్యామోహాలు శరీరక్రియలు స్పష్టంగా బయటకు వస్తామంటే ఈరోజు వాటిని మనం ఛేదించుకోవాలి సరే ఈ దశ కష్టకాలమైన దాని మీద అనేక కార్యాలు నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను నేను కూడా దానికి ప్యాస్పడుతున్నాను లైఫ్ లో దీర్ఘకాలం నుంచి అట్లీస్ట్ నాకు అర్థమైన కార్యక్రమం టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాయి ఏ రీతిగా నేను ఆ యొక్క క్రీస్తుకి దాసునిగా జీవించాలా జస్ట్ ఒక రెండు వాక్యాలు చెప్పి మూడు వాక్యాలు చెప్పించి నేను చేస్తాను మొదటిగా సరే పాయింట్ ఏంటంటే ఎట్లా నేను క్రీస్తుకి దాసులుగా ఉండాలా ఎందుకంటే మన ప్రభు కూడా దాసునిగా ఉన్నాడు ఈ లోకం ఉండవు చెప్పిం మనుషులు నిండికి వచ్చిండు కాదు పరిచారం చేయడానికి అది ఏ ప్రభు మోడల్ అంటే ఏ స్ప్రిప్ మోడల్లాగా నువ్వు ఉన్నావు ఎక్కడన్నా ఎవరికైనా పరిచయం చేసినవా గుడ్ ఫ్రైడే వస్తే ఈస్టర్ మార్నింగ్ వస్తే ఈస్టర్ ఒకటి కాళ్ళు కూడా కడుక్కుంటారు అడుగుతారు హాస్పిటల్ పేషెంట్ కాళ్ళు గడి అడగలేరు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను వృద్ధాప్యంలో టాయిలెట్స్ కొలుతారు పాపం హెల్ప్ చేయగలవా ఇంపాసిబుల్ నేను చెప్తున్నా చేయలేదు ఎందుకో తెలుసా మీరు ఆ దశకి రాలేదు ఇంకా లూకాసు వార్త చూడండి పదిహేడవ అధ్యాయము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇంకొక వాక్యం చూపించినట్లో చేస్తాను వీటన్ని రాసుకొని ఒక స్కూల్ చెప్పి స్టూడెంట్ లాగా నేర్చుకోండి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఏడవసించి దున్నువాడు కానీ కానీ మీలో ఎవనికైనా ఒక దారుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాటితో చెప్పున్నా చెప్పుడు అంతేకాక నేను భోజనము చేయటం ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము అటు తర్వాత నీవు అన్నపానము పుచ్చుకొనదగలను అని ఆ దాసుడు ఆగేపింపబడిన పనులు చేసి అందుతూ వాడు దయచూపిన వానిని మెచ్చున్నా అటువంటి మీరు మీకు ఆగ్పింపబడిన వాటి చేసిన తర్వాతనే తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసిన అని చెప్పకుండా నేను దాసని జీవన విధానం ఎట్లా ఉంటది అనేది ఇక్కడ చెప్పబడుతుంది కదా అంటే ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుంది అంటే లూక పదిహేడు ఏడు పదివర్షాలలో ఒక దాసుడు తన పని నిర్వర్తిస్తనే ఉండాల చివరి వరకు ఏది కూడా ఆశించకుండా ఈ లోకెవర సేవ చే పనిచేస్తే ఆశిస్తారు కదా కని ఇక్కడ ఈ వర్షాలలో మనం ఏం చేస్తామంటే సేవకుడు అనేవాడు ఇది కూడా ఆశించకుండా మనం పనిచేస్తాడంట ఈ లోకంలో దేవుడు మనం ఏం ఆశిస్తున్నాం ఇహ లోకంలో కాదు పరిలోకంలో అందుకే యజమానుల గురించి మాట్లాడుతూ యభసి రాష్ట్ర పత్రికలో పగులు ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు యభసి ఆరవ అధ్యాయము రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచన దాసుల ఐదు ఆరు వచ్చిన దాసులారా యథార్థమైన హృదయం గలవారై చూడండి ఎట్లుండాలి దాసులు భయముతోను వృస్తున్న కువలి అంటే మన ప్రభు కూడా దాసుడే భయముతోను వరుకుతోను క్రీస్తున కువలి మీ యజమానులైన వారికి విధేయుల యుద్ధుడి చివరికి కూడా వెంటాడుతుంది విధేయత మనుషులను సంతోష చేయనట్లు కంటికి కనబడటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తను మనపూర్వంగా జరిగించవచ్చు టెస్ట్ నిజంగా ఎవరు దాసులు అంటే మనం ఎవరు దాసులు ఎవరు దాసులు కాదు అంటే ఇక్కడ క్లియర్గా ఉంది వాక్యం క్రీస్తు దాసులని ఎరిగి దేవుని చిత్తూరు మనోపూర్వంగా జరిగించే వారము మనం అది పాయింట్ అక్కడ కాబట్టి క్రీస్తుకు మాదిరిగా ఆయన కూడా దాసుని ఉండగలిగిన వాడే ఈ లోకాలకు వచ్చిందే దాసునిగా కాబట్టి మనం కూడా క్రీస్తుకు మాదిరిగా దాసులుగా ఉండడం నేర్చుకోవాలా తర్వాత ఏం చేస్తామంట ఆ దాసుని గుణంలో అది ఎరిగి దేవుని చిత్తములు మనపూర్వకంగా జరిగించే వరం అంటే ఎవడ చెప్పేందుకు చేస్తుందా మనపూర్వంగా చేయాలి సేవ ఖర్చుకోవాలంటే కూడా అంతే మనోపూరికంగా పోతుందా ఎవర చెప్పినందుకు పోతామాయాలనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని కొన్ని కొన్ని ఉంటే ఎక్కడ కూడా లిమిటేషన్స్ బాడీ లిమిటేషి ఒకసారి నేను సేవ కనీసం సిక్స్టీ కిలోమీటర్స్ అంటే ఫిఫ్టీ కింద అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసుకుంటూ పోవాలా చాలా సంవత్సరాలు చేసిన నేను కానీ ఇప్పుడు పర్మిట్ చేస్తా నేను బాడీ పైగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లుందో మీకు అందరి తెలుసు అయినా పోతలేమ్మా బాడీ పర్మిట్ చేయకుండా పోతలేమ్మా చివరి వాక్యం ఒకటి నేను ప్రార్థన పూర్వకంగా క్లోజ్ చేస్తాను ఫిలిపిల్ రాష్ట్ర ఒక వాక్యం చూపిస్తే క్లోజ్ చేస్తాను ఫిలిపిల్ రాష్ట్ర సిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వర్షాలలో చూడండి క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏందా మనసు చూడండి కలిగిన మనసు మీకు కూడా కలిగి ఉండాలంటా మనసు కలిగి ఇంత సమానముగా ఉండుట విడిచిపెట్టండి భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను చూడండి ఇదము అంటే ఎందుకు చెప్తుందంటే దాసుని స్వరూపము అంటే సంపూర్ణంగా దాసుడు అయిపోయిడు మనందరం అట్ట ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ ఈ ఫిఫ్త్ స్టేజ్ రావాలనేది నా ప్రార్థన లేకపోతే నా ప్రయాసం కూడా వేస్ట్ ఎంతకాలం ప్రయాసపడింది వేస్ట్ అయితే బ్రదర్ సిస్టర్స్ ప్రయాసపడింది అంతా వేస్ట్ అయితే స్వరూపం దాసమే స్వరూపం అంటే కంప్లీట్ సర్వెంట్ బాండ్ సర్వెంట్ అంటాను ఇంగ్లీష్ లో బానిస క్రీస్తుకి బానిస క్రీస్తుకి దాసానికి క్రీస్తుకి బానిస ఇంకా నీకు ఏం పని లేదు ఖైదీకి ఏమి ఉంటుంది పని చెప్పండి ఏమి ఉండదు పని దాసుడు ఏం చెప్తే మాస్టర్ ఏం చెప్తే అదే పని చేయాల కాబట్టి దాసుడు ఎంతో రిక్తులుగా జీవిస్తాడు కదా ఎంత గొప్పమైన నువ్వు బాగా చదువుకున్నవి కావచ్చు పెద్ద పొజిషన్స్లో నీకు ఉండేటచ్చు రిటైర్ అయ్యి ఉండొచ్చు పెద్ద జాబ్స్లో ఎక్కడ ఉన్నా కానీ నువ్వు దాన్ని గొప్ప భాగ్యం ఎంచకుండా వదిలేసేసి దాసరి స్వర్గంకోవడానికి ప్రయత్సపడాలా ఈ కమ్ మీద పరిశీలించుకో నేను ఏ దశలో ఉన్నాను ఇలా నేను ఇంతవరకు ఈ దశకి ఎదగలేకపోయినా అవ్వ ఎప్పుడుకో వయసు అయిపోయింది లైఫ్ అయిపోయింది నా జీవితంలో ఎక్కువ ఎక్కువ అయిపోయింది ఎక్స్పీరియన్స్ అనుకున్నా ఎయిటీ ఇయర్స్ అనుకున్నా ఫార్టీ అంటే హాఫ్ లైఫ్ అయిపోయింది ఇంకా హాఫ్ ఎట్లా కూడా మాకు తెలియదు కాబట్టి ప్రార్థన చేస్తాం పరశుధర ఒక తండ్రి ఇస్రాయప కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రం సంబంధ ప్రభావ ప్రతిష్ఠింపబడిన జీవితంలో లేక నా జీవితం చేయబడిన జీవితం ఎట్లా ఉంటుందని మాట్లాడుతూ మమ్మల్ని తగన సిద్ధపరచడానికి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభావ మమ్మల్ని తగిన ప్రేమించి మీరు ఇవన్నీ మనం చూపిస్తున్నాను ప్రభావ మనం ఏ గొప్పతనం మీద ఏ యోగ్యత లేదు ప్రభావ గొప్ప గొప్ప దేవజనులు వీటిని చూడలేకపోతుండగా పంచరానికి మమ్మల్ని అందరినీ స్కో చేసి వీటిని చూపిస్తున్న అయినా కానీ మేము నిర్లక్ష్యంగా ఉందంటే మనం క్షణించి మనం ప్రార్థిస్తున్నాం రోషం కలిగి పౌరుషం కలిగి ప్రగా మీ యొక్క ఆ యొక్క తన్మని అగ్నిలో మేము అడవాలప్పుడు కుటుంబం ప్రభుత్వాలు సహాయపడ మేము ప్రార్థిస్తున్నాం అందుకుండా మేము పోవాలప్పుడు ఉంది శత్ర అగ్గే సమలుగుండే అట్లాంటి సమలుగుండా పోవాలప్పుడు ఉంది మీరు పడ్డ ఆ యొక్క ప్రయాసం రాత్రి వ్యక్తమైన చోటలో ప్రార్థన ధరిస్తున్నదిస్తాను ఇప్పుడు చెమట రక్తంగా మారడం చెమట గ్రంథులు అవి ఊపి రక్తం బయటకు తీసుకొచ్చిన అంతగా వేదన పడ్డారు కదా అది చాలా నేను జ్ఞాపకం తీసుకుంటున్నాను నేను ఆ వేదన మమ్మల్ని అందరినీ పట్టాలందరికీ ఆ వేదన పట్టాలని ప్రార్థిస్తున్నాం లేకపోతే మిమ్మల్ని మర్చిపోతాం నేను మీకు దెబ్బలు మా వీపు మీద ఉండాలి ఈ క్షణం లేకపోతే మిమ్మల్ని నేను చెరుతన చేస్తాను ప్రభు ఆ ముళ్ళ కిరీటం మా తన పుచ్చుకోవాలి దినం లేకపోతే ఎప్పటికీ మా మనసు క్రీస్తుల మనసులో ఉండదు ప్రభుగారు కలికరించి క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇంటిని వారి జీవితాన్ని ఆశ్రయించండి సంపూర్ణంగా నా దీని చేపట్టే ఐదవ దశకు ఎదగాల బానిసలాగా మీకు జీవించాలి అటువంటి కృప బాగ్యం గ్రించామండి మనందరికి గుడ్ నైట్ అందర